మహప్రభా నీకు మెండైనా దేవునలు మాపై నాకు కుమరించింది దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాసాయి మా ప్రభు ఉదయం నుంచి ఇప్పుడు వారు కాచి కాపాడు దేవాయసాయి మా ప్రభా బట్టి స్తోత్రం మా ప్రభా నీకు బాగ్యత బట్టి స్తోత్రం మా ప్రభు మేము ఉంచుకోవాలి మా దేవాయస్మ ఎంతో మంది మరణించారు దేవ చూడకుండా ఈ రోజు దేవ అమ్మ ప్రభా మన సజిలకలోంచి మరి యొక్క కృపచేత మనం జీవించిన దాన్ని బట్టి స్తోత్రం మహాప్రభ ఇంకో సన్నిధిలో మేము మీరే సాయం చేయండి దేవ వాక్యంలో దేవాయసీ పాఠాలతో మయమపరచండి ఆది నుంచి అంతవరకు మీరే సాయం మహిమ దేవ నీకే మహిమ గణత ప్రభు చెల్లాల మహప్రభ ఇక్కడ ఇంకా అనేకలు వచ్చిన సాయం చేయండి దేవ ఇంక మెడై త్వరగా రాబోతు నేస్ క్రిస్ పెట్ట వేడి కూర్చున్నాం తండ్రి నీ భ రోజు అసలు రోజే కాదయా నీ భ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీ భీ రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నేను నీవే లేకపోతే నేను అసలేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా బాధ కలుగు వేలలో నాకిచ్చావో నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావో బాదా కలుగువే ఎల్లలో నిమ్మినాకిచ్చావో నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావో నన్ను విడవనన్నావు నా దేవుడే నా నన్ను విడువ నన్నావు నా దేవుడైనావో నీవే లేకపోతే నేనసలేనయా ఏసయా నీవే లేకపోతే నేనసలేనయా నీవు లేని రోజు అసలు రోజు కాదయా నాటి నాస్తి నీవు నా గెచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీ కృప దానమే మీ నాటి నీవు నా గచ్చినదే నేను కలిగి నీ కృపా నీవు నా సము కృపాక్షేమంమిచ్చావు నీవు నా సొత్తన్నావు కృపాక్షేమం ఇచ్చావు నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నేనసలేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా నీవే లేకపోతే Praise the Lord, brother. Praise the Lord, brother. Allavara padini kondala vaipu Naa kannu leiththudunaa Kondala vaipu naa kannu leiththi Koduvato nenu kumiledana పొదువతో నేను కుమిళెదనా కలవరపడి నీ కొండల వైపు నా కన్నులైతుదునా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా ీవేనా పండగా నీవేనా నీవేనా నీవేనా నీవేనా ఆత్మదాహముతీచిన వెంబడించిన పండవు కొండల వైపు నాకనులేతి కొదూవతో నేను కుమిలెదనా కదువతో నేను కుమిళదనా సర్వకృపానిధివీ సంపదలఘనివీ సర్వకృపానిధివీ సంపదలఘనివీ సకలము సకలము సకలము సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచేదా కొండల వైపు నా కన్నులేతి కొతో నేను కుమిలేదనా, వధువతో నేను కుమిళెదనా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలనీ సియోను కొండపై ఏసయా ఏసయా ఏసయా ఏసయా నీదు ముఖము చూచుచు పరవచించి పాడేదా కొండల వైపు నా కనులేతి పొదువతో నేను కుమిలేదనా పొదువతో నేను కుమిళెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా అలాలు థ్యాంక్ యూ కదా ప్రెసిడ ప్రార్థిస్తాం పరిశుధర వగు తండ్రి మీకు వందనాలనైనా ఇస్రాలు గొప్ప దేవ మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రవ్వ మీ యొక్క మరణ భూస్థాపన పునరుదం ద్వారా మమ్మల్ని మార్చుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రవ్వ దాన్ని మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అబ్రాహ్మ సంతానంగా మార్చుకొని అబ్రాహ్మణకు చేపట్టే ప్రతి వాగ్దానాన్ని మీరు మాకు వాటిని మేము తలపోస్తూ జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారంగా మేము ముందు పోలాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చినాం ప్రభా ఓ ప్రభా మీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని మీరు తోసిపించలేదు నాయన ప్రతి ఒక్కరికి అక్కడ ఆశ్రయం ఉంది మీ సన్నిధిలో కాబట్టి మీ సన్నిధుల నుంచి మేము వెళ్ళిపోకుండా శ్వాసగా తిండాల ప్రభా అవును ప్రభ ఈ శరీరంలో ఉన్నప్పుడే మేము మీ సన్నిధిలో ఉండాలని శరీరం విడిచిపోయినాక పోతారని అందరూ అనుకుంటారు కానీ బైబిల్ వాక్యాంశాలుస్తుంది అనేక విధాలుగా ప్రభా మేము ఈ లోకంలో ఉన్నప్పుడు మీ సన్నిధిలో నివసించగలం అటువంటి సహవాసం కోరుకు మీరు ఎంతగానో ఆశ కలిగినారు మాకు కూడా ఆశ ఉంది ప్రభ మాతో మాట్లాడి ఒక మార్గం చూపించమని ఏస్రి పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆ మెన్ కొంతకాలం నుంచి మనము ఈ విషయాలు ధ్యానిస్తా ఉన్నాం ఏదంటే ఆయన సన్నిధిలో ఏ రీతిగా మనము నివసించాలా ఎందుకంటే అది దేవుని యొక్క ఇష్టం ఆయన సన్నిధిలో మనం నివసించాల అయితే ఎందుకు నివసించలేము అనేది కూడా నేను ఎన్నో పర్యాయ జ్ఞాపకం చేసినాను ఎందుకు నివసించలేమంటే మనం ఎక్కువ ప్రార్థనలో సమయం గడపం ఎక్కువ ఆరాధనలో సమయం గడపం ఎక్కువ ఆయన వాక్యాన్ని ధ్యానించడంలో సమయం గడపం కానీ ఈ లోకంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం కాబట్టి ఈ లోకాన్ని ఎక్కువ సంపాదించుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటావో ఆయనతో సంభాషణ ఆరంభమవుతుంది ఆయనని నువ్వు ముఖాముఖిగా చూసే అవకాశం నీకు దొరుకుతుంది పరిలోకపు ప్రయాణం ఆరోహణం పరలోకానికి ఆరోహణం కావడము ఆయన సింహాసనం దగ్గర నువ్వు నిలబడడం ఆయనతో పాటు కూర్చుండడం ఈ అనుభవాలు నీకు జరుగుతాయి తర్వాత నాతో ఎవరు మాట్లాడుతుండ్రు అన్న ప్రశ్న నీకుంటుంది ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ఈ శబ్దం ఈ దేవుడు పాటలు ఎక్కడికెళ్ళి వినిపిస్తున్నాయి మా ఇంటి దగ్గర ఎవరైనా స్పీకర్స్ పెట్టిండ్రా మా దగ్గర ఏమైనా చర్చ ఉందా చర్చలో మనుషులు వాడుతుండ్రా ఈ అనుభవాలు నీకు అన్నట్టు కబట్టి ఈ అనుభవంలోకి నువ్వు పోవాలంటే ఏం చేయాలన్న విషయం నేను మీతో మాట్లాడుతున్నా దురదృష్టం ఏంటంటే బాధకరం అనిపిస్తూ ఉంటుంది అంటే మనము ఎంత అవకాశం ఉన్నా కూడా ఆయన సన్నిధిలో సమయం గడపాలంటే ఎక్కడ ఒక రకమైన వెలితి లేక అయిష్టత లేక చాలులే ఉన్నకాడికి చాలులే పాత కాలం వేరే కృత కాలం వేరే ఈ కాలం వేరే అని అనుకుంటా ఉంటారు చాలా మంది కానీ కానే కాదు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవుడు ఇంకా పాత నిబంధన కాలంలో బహు కష్టం ఆయన సన్నిధికి పోవాలంటే ఒకసారి చూడండి దావిదరాజు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎంత కష్టం అనేది ఆయన సన్నిధికి పోవాలా అంటే బహు కష్టం అని కీర్తన గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి ఇరవై అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే భూమి లోకము నివాసలు ఈ విషయాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు తర్వాత ఆయన సముద్రముల మీద దానికి పునాదివేశం దేనికి అంటే భూమికి తర్వాత ప్రవాహ మీద దాని స్థిరపరచడు వాటి మీద భూమి స్థిరపరిచడు తర్వాత మూడో వచనంలో యహోవా పర్వతమునకు ఎక్కదగిన ఎవడు చాలా కష్టం అని చెప్తున్నాడు పాత నిబంధన కాలంలో బహు కష్టం ఒక ప్రవక్తనే కొన్ని లక్షల మంది ప్రజలుంటే ఇసాల్ ప్రజలు ఒక్క ప్రవక్త ఒక్కొక్క కాలంలో ఒకటే ప్రవక్త మనకు కనిపిస్తూ ఆయన ప్రభుత్వం సంభాషించిన మనం చూస్తూ ఉంటాం ఇది ఎక్కడ మనం ఆరంభమైన చూస్తామంటే ఆ యొక్క కాలం నుంచి మనం చూస్తాం ఆయన సీనాయి పర్వతం మీదికి ఎక్కేవాడు అది చాలా కష్టం అంట ఈరోజు కూడా చెప్తారు చాలా మంది సీనాయి పర్వతం ఎక్కాలంటే చాలా కష్టం అంట అంత సునాసంగా ఉండదంట పర్వతం ఆయన ఎంతో కష్టపడి ఆకలితో తిననీకుండదు తిండి పైకి పోతా కొద్దీ తర్వాత సరిగా గాలి ఉండదు ఆక్సిజన్ ఉండదు అంటే జీవవాయువు తగ్గిపోతా ఉంటది ఒక మౌంటైన్స్ ఎక్కుతుంటే తర్వాత అక్కడ పోయినాక నీళ్లు సరిగా దొరకవు కాబట్టి ఆయన నలభై రోజులు ఉపాసం ఉండి ఆ పర్వతం ఎక్కిండు తిననీకి ఏమలేదు అక్కడ పోయి ఉన్నాడు ఆయన అక్కడ ఉండి ఎంతగానో ఆయన ప్రభుకరు కనిపెట్టుకున్నాడు అంటే ఆ ఆసక్తి గురించి నేను చెప్తున్నా ఎవరు అంత పైకి ఎక్కగలరు అన్న విషయాన్ని దావిద్రాజు చెప్తున్నాడు యహోఓ పర్వతం నాకు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివ నిలువదగిన వాడు ఎవడు నిబంధన కాలంలో ఎంత కష్టం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మోషే ప్రయాస పడి యహోషివ సగం వరకే పోగలిగిండు అక్కడి అదే రీతిగా పాత నిబంధన కాలపు పురాతన భక్తులందరూ ఉదాహరణకి హానోకు గురించి మనం చూస్తాం హానోకు వెళ్ళిపోయింది అక్కడ పోయి ఉన్నాడు ఆయన సింహాసనం దగ్గర నిలబడిండు ఆయనతో సంభాషించిండు ప్రభుత్వ పాటు రకరకాల ప్రాంతాలను నడిచిండు ఏ రీతికైతే ఆదాము దేవుడు దిగొచ్చినప్పుడు తన తోటతో పాటు కలిసి ఎట్లా ఆ తోటంతా తిరిగేవాడో అట్లా హానోక కూడా తిరిగిండు దేవునితో హానోకే కాదు పురాతనమైన భక్తులు చాలా మంది తిరిగినట్లు మనం అక్కడ చూస్తాం బైబుల్లో అదే రీతిగా ఆయన సన్నిధిలో నిలబడి ఆయనని ముఖాముఖంగా చూసిన వాళ్ళు ఉన్నారు యశయ ఉన్నాడు ఎహెచ్కేలు ఉన్నాడు దానియలు ఉన్నాడు మీక ముఖ్యంగా మీగా గురించి ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము పాత నిబంధన భక్తులు ఆయనని ముఖాముఖిగా చూసినారు పరలోకపు దర్శనం చూడగలిగినారు ఏహెచ్కే ముఖ్యంగా చూస్తే ఆయన ఎన్నో పరలోకాలు దాటి దాటిపోయినారు పోయి ప్రభు ఉన్న నివసించే స్థలంలో ప్రభుని చూడగలుగుతున్నాడు దేవుదతలను చూడగలిగిండు ఆ రకరకాల జీవులని ఆ లోకంలో ఉండే జీవులను జీవరాశులని ఆయన చూడగలిగిండు కానీ వాళ్ళతో సంభాషించినట్లు మనం ఎక్కడ చూడం వాళ్ళు ఈ లోకానికి దిగి వచ్చి భాషలో మనుషులతో మాట్లాడడమే చూస్తాం ముఖ్యంగా దేవదూతలు ఈ లోకంలోకి దిగొచ్చినప్పుడు సుదమా గోమరా పోక ముందు లో మాట్లాడడం ఈ లోకపు మనిషి భాషతోని అదే రీతిగా లోతుతో మాట్లాడడం ఇవి మనం ఉంటాం గిద్యోనితో మాట్లాడడము మనం అట్లా చూస్తూ ఉంటాం రకరకాల దేవుని బిడలతో దేవదూతలు కానీ ఆ లోకపు జీవరాశులు వచ్చి లోకంలో మాట్లాడడం కానీ వాళ్ళ భాషలు వేరే అని మనకి ఎన్నిసార్లు మనం జ్ఞాపకం తీసుకున్నాం పర్లోకపు భాషలు వేరే అవి ఎన్ని మనకు తెలియవు రకరకాల స్థలాలు ఉన్నాయి పౌలు మూడవ ఆకాశం వరకు పోగలిగిండు కానీ దానికంటే మించి ఉన్నాయి అన్ని వాక్యం సెలవిస్తుంది మనకి వాటన్నిటినీ ఆసక్తితో వెతకాల ఆయన ముఖ్యంగా అవన్నీ దాటుకుంటా పోయి ప్రభువు సన్నిధిలో ఆయన పరిశుధ స్థలంలో నిలబడల్లా అన్న ఆశ ఎవడికి అది బహు కష్టతరమైంది అని కూడా తెలుసు పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన అది బహు స్నేహసం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది కానీ దాని కొరకు ఆసక్తి చూపించలేరు పాత కాలంలో ఆసక్తి ఉంది కానీ మార్గం కష్టమైపోయింది ఎందుకంటే యశ్వరవ్ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు అది మనకు చూపించలేరు ఎట్టి పరిస్థితుల్లో అది మనం పొందుకోలేం ప్రభువు లేకుండా కాబట్టి ఏసు ప్రభు ఒక్కడే మార్గం కాబట్టి ఆయన మార్గాలని వెతుక్కోవాలా అన్న విషయాన్ని ఈ యొక్క వాక్యం వ్యాప్తం చేస్తుంది ప్రతి వాక్యం ఓ రీతిగా చెప్పాలంటే ఆయన మార్గమే ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు ఈ మార్గం ఎక్కడుందంటే వాక్యాలలోనే ఉంటుంది ఎక్కడ లేదు ఇంకా ఏ సుప్రభు ఏ మార్గం అన్నప్పుడు ఎక్కడుంది మార్గము అంటే ఒక స్థలానికి పోవాలంటే ఒక మార్గం అంట అది ఎక్కడ అంటే దేవుని వాక్యంలోనే ఉంది కాబట్టి ఆయన పర్వతంనకు ఎక్కదగిన ఎవడంటే ఒక్కడి ఎవరు ఒక్కగలరు ఎవరు ఎటువంటి వారు ఎక్కగలరు అని అక్కడుంది నాలుగవ వచనంలో వ్యర్థమైన వాటి అందు మనసు పెట్టకయు ఇది పాయింట్ ఫస్ట్ పాయింట్ నువ్వు నేర్చుకోవాలా నువ్వు ఆయన సన్నిధిలో నివసించాలా ఆయన పరిశుద్ధ పర్వతం మీదికి నువ్వు ఎక్కాల ఇంగ్లీష్లే మటుకు హోలీ హిల్ అని హూ కెన్ అసెంబ్డ్ ద హోలీ హిల్ అని ఉంది ఇంగ్లీష్ లో తెలుగులో లేదు పరిశుద్ధ పర్వతం అని లేదు యహోవ పర్వతం అనే ఉంది చెప్పాలంటే యహోవ పర్వతం అన్నా పరిశుద్ధ పర్వతమే కదా ఎందుకంటే పరిశుద్ధుడైనా కాబట్టి ఆయన పర్వతం మీదికి ఎక్కదగిన వాడు ఎవడు ఖచ్చితంగా ఉన్నాడు మనిషి ఏ మనిషి అనేటిది అక్కడ జ్ఞాపం చేయబడుతుంది ఆయన అందరూ ఆయన పరిశుధ పర్వతం రావాలన్న ఆశ కానీ అందరు పోతున్నారంటే అందరికి పోరు ఎందుకంటే వాళ్ళకి ఈ లోకమే ఆశ అందుకు ఈ లోకంలోనే ఉండిపోతున్నారు వాళ్ళు చివరికి ఈ లోకంలోనే ముగించుకుంటున్నారు వారి జీవిత అనుభవాలన్నీ ఈ లోకానికే పరిమితం కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు పర్లోకపు అనుభవాలు లేని నిష్ఫలమైపోయిన జీవిత అనిల గురించి కాదు కదా మనం మాట్లాడు దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వ్యర్థమైన వాటి ఎందుకు మనసు పెట్టక ఉంటేనే కానీ నువ్వు ఆయన పరితం ఆన ఆయన పరిశుద్ధం స్థలంలో నిలబడలేవు చెప్పండి ఏది వెర్దమైంది ఈ లోకంలో సమస్తము వ్యర్థమే సమస్తము పెట్టకు ఈ లోపకపు జ్ఞానం అంతా వ్యర్తనమే ఈ లోకపు ఆచారం అంత మోసకరమైంది వాటి మీద మనము మనసు పెట్టుకోకూడదు ఈ ముఖ్యంగా ఈ లోకపు వస్తువులు అవి ఏమన్నా కావచ్చు కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ వ్యర్థమైనది వాటి మీద మనం మనసు పెట్టుకోవద్దు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏది వ్యర్థమైనది అది నిన్ను ఈ లోకం తట్టు లాగేడుది అది వ్యర్థమైంది అన్నట్టు ఏది విలువైంది అంటే ఆయన పరిశుధ పర్వతం ఏది విలువైంది ఆయన పరిశుధ స్థలంలో నిలబడడం ఈ రెండు కాలంగా ఏదైనా కానీ వ్యర్థమైందే ప్రతి విషయం ఈ లోకంలో ప్రతి విషయం ముఖ్యంగా మన కాలంలో అతి విలువగల వస్తువులు అని చెప్పుకుంటూ ఉంటాం కానీ అవన్నీ పెంట పోల్చుకున్నాడు పౌలు అవి ఎలక్ట్రానిక్ యాడ్జెట్సే కావచ్చు విలువగల ఎలక్ట్రానిక్ వస్తువులే కావచ్చు ఎటువంటి విలువైన వస్తువులే కావచ్చు అవి నీ ఇంట్లో కానీ బయట కానీ అవన్నీ వ్యర్థమే అవన్నీ గతించిపోవాల్సిందే ఇవి కూడా ఎందుకు నీతో చిన్నప్పుడు నీతో పాటు ఉన్న విలువగల వస్తువులు ఈరోజు అంటే నువ్వు బ్రతికున్నప్పుడే లేవు ఈ కళని ముగించినప్పుడు వస్తాయి నీతో పాటు అవి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా పనికి రావు అసలు జ్ఞాపకం కూడా ఉండవు కాబట్టి మనము ఆయన సన్నిధిలో నివసించాలంటే ఆయన పరుశుధ పర్వతం ఎక్కాలంటే ఈ మన ఈ గుణగణాల నుంచి బయటికి రావాలా ఏంది అదంటే వ్యర్థమైన వాటి ఎందు వనసు పెట్టుకోవడం తర్వాత రెండవ గుణగణం కపటంగా జీవించడం కపటం అంటే మోసం కదా మోసం చేసే వాళ్ళు పరిస్థితిలో ఆయన పరిశుధ పర్వతం ఎక్కలేరు నేను అనిల గురించి ఎప్పుడు మాట్లాడాను దేవుని బిడ్డ గురించే మాట్లాడతాం ఎందుకంటే బైబుల్ అంతా దేవుని బిళ్ళ కొరకు రాయబడింది అనిల కొరకు కాదు కాబట్టి కపటముగా జీవించడము ఆయనకి అసహ్యం కప్పటమ్మగా ప్రమాణం చేయడం కూడా అంటే ఇది ఎక్కడ గమనిస్తాం చాలా మంది దేవుని బిడ్డలు చెప్తా ఉంటారు వాగ్దానం చేస్తారు కానీ ఎవరు నిలబడరు వాగ్దానాల మీద ముఖ్యంగా చర్చశాల చూస్తూ ఉంటాం ఎక్కడ చూసిన చర్చశాల మోసమే ఎందుకంటే బ్రదర్స్ కదా బిలీవర్స్ కదా విశ్వాసులు కదా అని కానీ మాటల మీద నిలబడిన విశ్వాసులు వీళ్ళు తన పొరుగు ఏది ఆశించకూడే అంటే ఎక్కువ ఆశిస్తూ ఉంటారు ఆయన మార్గములు ఎంత గంభీరమైనవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి వాక్యం ఆ వాక్యం ప్రకారంగా నువ్వు జీవించినవా లేదా అనేది జ్ఞాపకం చేస్తుంది అక్కడే తెలిసిపోతుంది కాపటం అన్నట్టు నాకు తెలిసిన ఒక సేవకుడు ఉండే ఆయనకి ఒక వ్యసనం ఉండే రాగుడ వ్యసనం అంటే టైంలో కూడా తాగేవాడు పెద్దవాడు చనిపోయాడు అయితే గంభీరంగా వాక్యం చెప్పేవాడు గంభీరంగా వాక్యం చెప్పేవాడు ఎఫెస్ రాష్ట్ర పత్రికలో మనం జరుగుతాం కదా మద్యంతో మొదలై ఉండకూడి ఆత్మపూర్ణయి ఉండడి ఆ వాక్యం చెప్పడమే కానీ పాటించడం లేదు సో నేను చెప్పడం మీరు బాధ్యత వినడం అనేవాడు నేను చెప్పడం మీ బాధ్యత వినడం అనే చెప్పేవాడు కానీ ఆయన ఎప్పుడు పాటించకపోయేవాడు అది కపటం అన్నట్టు కాబట్టి అదే రీతిగా వాగ్దానం చేసి దాన్ని నిలబడకపోవడం అది కపటంగా చేసే ప్రమాణం నువ్వు ఇతరులకు ఇతరులకు నువ్వు ఏ రీతిగా వాళ్ళతో సంభాషిస్తున్నప్పుడు ఏ రీతిగా నువ్వు వాగ్దానం చేస్తున్నావు కపటంతోనా లేక యథార్థతతోనా ఆ కపటానికి ఆపోజిటే యథార్థత కాబట్టి నువ్వు ఒకవేళ ప్రమాణం చేస్తే దాని ప్రకారంగా జీవించాలా అది కపటం లేకపోతే తర్వాత నిర్దోషమైన చేతులు అంటే నువ్వు ఎటువంటి దొంగతనాలు చేయవు ఎటువంటి మోసం చేయవు నీ చేతులతో నువ్వు చేసే పనులు యథార్థంగా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు అదే రీతిగా శుద్ధమైన హృదయం కాబట్టి వ్యర్థమైన మనసు పెట్టుకోకుండా కపటంగా జీవించకుండా కపటమైన ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం ఇవి నాలుగు మతపరమైన జీవం అని కూడా మనకు తెలుసు వ్యర్థంగా జీవించే వాళ్ళు మోసంగా జీవించే వాళ్ళు నిర్దోషంగా ఉంటారు కానీ పరిశుద్ధత లేనివారు నువ్వు తప్పలు చేయకపోవచ్చు నువ్వు పాపాలు చేయకపోవచ్చు కానీ నువ్వు పరిశుద్ధత పరిశుద్ధమైన హృదయం లేకపోవడం అది గొప్ప జనం సంబంధించిన గుణగణం అది కానీ శుద్ధమైన హృదయం కలిగిన వారే లక్ష మంది కాబట్టి వారు ఎట్లా ఉంటారంటే వాడు యహో వలన యహో ఆశ్ర నొందును తన రక్షకుడైన దేవుని నీతి మత్వము నొందును కాబట్టి ఈ గుణగణాలు ఏమైనా నీల ఉన్నాయా ఇది మనము ఉద్యోగ స్థలంలో చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే కప్పటం బాసస్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం కలీగ్స్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం మన క్రింద పనిచేసే వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కరెక్ట్గానే ఉంటావు నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అన్ని చెప్తావు అంత బాగున్నారా అంత అన్నిట్లనే మాట్లాడతాం కానీ వెనకాల మటుకు కాపటం అన్నట్టు అది ఉంటే ఎట్లా నువ్వు ఆయన పర్వతానికి ఎక్కగలవు ఆ ఎలిసిపోతావు కొంచెం దూరం అవన్నీ అలసిపోతావు ఈరోజు సేవ జీవితాల్లో అందరూ ఎందుకు అలసిపోతారంటే కారణం అదే కాపట్టమైన జీవితం కాబట్టి ఎవరు ఎక్కగలరు బహు కష్టతరమైన ఎందుకంటే వ్యర్థమైన వాటిని మనసు పెట్టుకోవడం కాపట్టంగా ప్రమాణం చేయకపోవడం నిర్దోషమైన చేతులు ఉండడం శుద్ధమైన హృదయం కలిగి ఉండడం ఇది బహు కష్టం ముఖ్యంగా ఈలో ఈ కాలంలో కానీ ఇష్టాలు పదా కాలంలో మరీ కష్టం ఉంది ఎందుకంటే ఉన్న పరిస్థితులలో నేను ఏ రీతిగా నన్ను నేను కాపాడుకోగలను అని ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా ఉండడం వలన వాళ్ళు కప్పటంగా జీవించడం నేర్చుకుంటూ ఉంటారు ప్రతి దశలో ఆయన సన్నిధికి మనము సన్నిధికి పోవాలా ఆయనతో పాటు సంభాషించాలా ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడాలా అన్న తలంపు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం మనం ప్రతి దర్శల్లో కాబట్టి వీటిని నేను ఎట్లా పాటించాలా ప్రభు అని అడగల మనం ఆరో వర్షం చూడండి ఆయన ఆయనను ఆశ్రయించి యాకోబు దేవా నీ సదిన్ని నీ సన్నిధిని వెతుకువారు అటి కాబట్టి నువ్వు ఆ కొండని ఎక్కగలవా పరిశుద్ధ పర్వతం ఆయన అక్కడ నివసిస్తున్నాడు ఏసు ఆ పర్వతం పేరు శివడు పర్వతం మనకు తెలుసు సీయోను పర్వతం మీద గొర్రపిల్ల ఉంటుందని మనం ప్రటన గ్రంథం ఏడాది ఎన్నిసార్లు ధ్యానించినాం కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు పోవాలా ఆయనతో పాటు నువ్వు సంభాషించాలా అంటే నువ్వు ఏ రీతిగా జీవించాలా ఆయన సన్నిధిని వెతకాలా ఎట్లా వెతకాలా వెతకవారు అటువారే అంటాడు కదా వెతకడం అటు ఆ రీతిగానే అంటాడు వెతకడం కాబట్టి ఏ రీతిగా వెతకగలం ఒకసారి చూడండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం ఎవరన్నా చదవచ్చు కూడా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం పదిహేడవ వచనం పదిహేడవ వచనం అన్నా అవును బ్రదర్ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అది సీక్రెట్ ఇప్పుడు నేను మీకు చూపించిన అవి బయలుపరచబడినాకు ఎందుకు సీక్రెట్స్ అయితే ను నిజంగా నేను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు కానీ ఆయనని జాగ్రత్తగా వెతుకుతున్నావా వెతకలేము జాగ్రత్తగా నాకు తెలుసు ఎందుకు అంటే ఆయన ఆ పర్వతం ఎక్కడుందో కూడా నీకు తెలనప్పుడు ఎట్లా పోయి వెతుకుతావు ఎట్లా ఎక్కగలవు ఇంకేదో పర్వతం ఎక్కేస్తుంటావు అవి లోకాతీతమైన పర్వతాలు పరుశుధ పర్వతం ఎక్కడుందో నీకు తెలకపోతే ఎట్లా నువ్వు అక్కడికి పోగలవైన సన్నిధి ఆ పరుశుధ పర్వతం పేరే ఏసుపర్వా నీకు తెలుసు ఆ ఆ పర్వతానికి మార్గమే యేసు ప్రభు అని తెలుసు కాబట్టి ఏసు క్రీస్తు నామంననే సమస్తము సాధ్యము అని గురికు తెలుసు కానీ వాటిని నువ్వు ఆ రీతిగా గ్రహించలేకపోయినావు ఆయనని ఆ రీతిగా ప్రేమించలేకపోయినావు ఎంత జాగ్రత్తగా ఆయనని నువ్వు వెతుకుతున్నావు మరోసారి చదువు ప్రేమించువారి నేను ప్రేమించుతున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అది గ్యారంటీ అన్నట్టు నన్ను జాగ్రత్తగా వెతికువారు నన్ను కనుగొంటారు కాబట్టి నువ్వు అనుకాల అడగల ప్రభు నేను నిన్ను నిజంగా జాగ్రత్తగా వెతకాలనుకుంటున్నా నాకు కనిపి ఈ వాక్యం ప్రకారంగా అంటే నువ్వు ఖచ్చితంగా దర్శనం చూస్తావు ఆయన ముఖాముఖిగా చూస్తావు ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఆ అవకాశం లేదు ఎందుకంటే అపవిత్రమైన జీవితము పాపం జీవితం కానీ ఏసు మరణ భూస్థాపన పునరుల ద్వారా ఆయనని సొంత రక్షకంగా స్వీకరించడం వలన నువ్వు నీతిమంతంగా ఎంచబడుతున్నావు ఎందుకు తీర్చబడుతున్నావు ఎందుకంటే ఆయనక్కడే నీతిమంతుడు ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి ఆయన నీతిని నీకు అనుగ్రహించిడు కాబట్టి నువ్వు నీతిమంతంగా తీర్చబడ్డావు కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన సన్నిధిలో పోగలవు రాగలవు అక్కడి నుంచి కిందికి అక్కడికి పోగలవు చూడండి సారి ఎఫ్ఎస్ల రాష్ట్ర రెండవ అధ్యాయము ఆరవ వచనం ఎఫ్ఎస్ల రాష్ట్ర రెండవ అధ్యాయము ఆరో వచనం క్రీస్తు వేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబువు యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు వేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను కూర్చుండ అనుందా కూర్చుండ పెట్టెననుందా కూర్చుండ పెట్టెను అని అంటే పాస్టెన్స్ మీరు ఆల్రెడీ అక్కడ కూర్చోబెట్టిండు మిమ్మల్ని అని చెప్తున్నాడు కానీ ఎప్పుడు కూర్చోబెట్టిండు అంటే నీకు ఈ వాక్యం తెలియదు అన్నట్టే నేను ఎప్పుడు కూర్చున్నాను అంటే నీకు ఈ వాక్యం తెలియదు నువ్వు ఇంకా ఈ లోకంలోనే కూర్చున్నావు చెప్తుంది వాక్యం లేకపోతే ఇది నువ్వు గ్రహించకపోతే కానీ ఎన్నిసార్లు చదవలేదు చెప్పండి ఈ వాక్యం సవా లక్ష సార్లు కానీ ఎందుకు దాన్ని మనం గ్రహించలేదంటే నేను కూడా అక్కడ కూర్చోగలను ఎవరు నన్ను కూర్చోబెట్టగలరు ఆ యొక్క పరతం మీద ఆయన సరిదలో ఎవరో నిలబెట్టగల నిలబడడం వేరే కూర్చోడం వేరే పాత నిబంధన కాలంలో ప్రయాసంతోని మనుషులు పోయి అక్కడ నిలబడింటారు అంతే యశభక్తు నిలబడలేదా ఏది హెచ్కే నిలబడలేదా నేను నిలబడి చూస్తుండ నేను అపవిత్రమైన ప్రజలు గలవాడను అని నేను చచ్చిపోతాను తప్పక నేను చనిపోతాను ఎందుకంటే నేను చూసినాను నా దేవుడిని నేను చూసిన అని భయపడుతున్నాడు గజ కేవలం నిలబడగలరు కానీ ఆయన సన్నిధిలో కూర్చోలేరు ఇది కేవలం ఏసుప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుం ద్వారా అంత ఆధిక్యత మనకిచ్చిందంటే మనల్ని ఎంతగా ప్రేమించండి ఊహించుకోండి ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయిల్ ప్రజల కంటే అంతరంగ మార్చుకున్న మనల్నే ఆయన ఎక్కువ ప్రేమించాడని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎవరు నివసింపగలరు ఎవరైనా ఎదుట నిలబడగలరు అని అంటున్నాడు కానీ ఆయన ఎదుట ఎవరైనాతో పాటు కూర్చోగలరు ఒక్క రక్షింపబడ్డ బిడ్డలే లక్ష నలభై నాలుగు వేల మంది తప్ప ఎవరు కూడా ఆయన సన్నిధిలో కూర్చలేరు కానీ నీకు అనుభవం రావాలా నేను ఈ రాత్రి కూర్చుంటాను ప్రభు సన్నిధికి రావాలా రక్షపడుతున్నాను ప్రభు నేను కూర్చొని తను మాట్లాడాలా నువ్వు చెప్పిన ప్రతి పని నేను తెలుసుకొని ఈ లోకాలకు వచ్చి దాన్ని పాటించాలా అందుకు నేను పోతాను అక్కడికి లేకపోతే అర్థమేముంది అది ఒకటి మీటింగ్స్ అవి ఆయనతో పాటు కూర్చడం ఒక మీటింగ్ ఏంటంటే రాబం యుగములలో ఏమేమి కనపరచబోతుండో అయినా అవన్నీ నీకు బయల్పరచాలా అంటే అనంత పాటు నువ్వు కూర్చోవాల నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ లోకంలో క్రైస్తవ సంఘానికి ఏం జరగబోతుందో ఈ లోకంలో నువ్వు అది తెలుసుకోవాలా చర్చికి ఎంతో పవర్ ఇచ్చిండు కానీ ఈరోజు బలహీనంగా అయిపోయింది పేతులతో చెప్పిండు దీని ఎదుట పాతల లోకపు ద్వారాలు నిలబడలేవని అంత పవర్ ఇచ్చిండు చర్చికి కానీ ఈరోజు పుస్సైపోయింది అది దానికి శక్తి లేని సిద్ధలు ఉంది ఎందుకైందో మద్ద వార్తలో మనం ఎన్నిసార్లు చూసినాం ఉపమానాలు ప్రభు చెప్పిన ఉపమానాలు అది ఎట్లా తయారైంది ఒక విధరోలాగా తయారైంది తన దగ్గర ఉన్న పోగొట్టుకుంది ఇల్లంత ప్రయాసంతో ఊడ్చుకొని వెతుక్కుంది అని చూపించింది దేవుడు పర్లక రాజని దేంతో పోల్చాలా ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉందన్నాడు మూడు కొంచెంలో పులిసిపోయినాయి అంటాడు పర్లోగ రాజాన్ని దేంతను పోల్చాలా ఒకనొక దనికుని ఇంట్లో ఇద్దరు కొడు కుమారులు పెద్దవాడు చిన్నవాడు తన తండ్రి ఆస్తిలోనిది అంత భాగం నాకు ఇచ్చే నేను వేరేగా జీవిస్తాను తీరు ఆస్తి తీసుకొని పోయి అంత దగ్గర కొట్టాడు కుమారుడు పర్లోవరాజం ఉంది తప్పిపోయిన కుమారుడిని పోలింది అంటాడు మరి మొదటి కుమారుడు ఉన్నాడు లోపలుండి తప్పిపోయినాడు చిన్న కుమారుడు బయటికి పోయి తప్పిరేసి చూపించింది ఎవడు మనకి అది కేవలం మన గ్రూప్లోనే చూపించింది అవి ఎక్కడ ఇంటర్నెట్ లో ఉండవు ఏ బుక్స్లలో ఉండవు లోపల ఉన్నవాడు పెద్దవాడు తండ్రి మీద గొనుగుతున్నాడు నాకు ఏ రోజు నువ్వు ఏమి ఇవ్వలేదు నాకు ఒక గొర్రనిచ్చినవా వాడు పోయి వాడి డబ్బంతా వృధా చేసి భయంకరమైన పాపపు జీవితంలో చీవించి వచ్చినట్టుండి వీడు ఎప్పుడో పోయి చూసినట్లు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏదో జరుగుతుంది విశ్వాసులలో నీకు ఏం తెలియనప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు కామెంట్స్ చేయాలి మనం ఎందుకు చేస్తాం అట్లా నిరపరాధలం అయిపో ఎట్లు ఉండగల నిరపరాధిలాగా ఉండలేవు నువ్వు అట్లా కామెంట్స్ చేస్తే అంటే నువ్వు కూడా అన్యాయంగా వాడి మీద నేరాలు మోపుతున్నావు ఒక అన్న వైయుండి ఒక పెద్దవాడి వేయండి అనుభవంలో సేవలో ఎంతో పెద్దవాడివి ఎంతో కాలంగా సేవ చేస్తున్నవాడు అయినా నువ్వు నేరాలు మోపుతున్నావు నీ సహోదరుల మీద వాడు మోపుతుంటే యాక్చువల్ గా సైతాన్ని దివారాత్రంలో అని మత వార్త పన్నెండో దెల మనం చూస్తాం వాడు దీవరాత్రంలో మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడు వాడు వాని గుణగణమే దేవుని పిడ్డలకు వస్తే ఇప్పుడు చెప్పండి మళ్ళీ వాళ్ళలో దుష్టుని ఆత్మ ఉందా సంపూర్ణంగా నువ్వు నీలో ఉన్న పులుపును తీసేసుకుంటేనే వాని గుణగణాల నుంచి నువ్వు బయటకు రాలేవు వాడి వాడి గుణగణాలు ఇంత ఉన్నా నువ్వు కొండెక్కలేవు ఆయన సరిదలో ఎట్టి ఈ మనం కూర్చోలేము కానీ కూర్చో దేవునికి ఆశ అని చెప్తున్నాను ఇక్కడ చూడండి ఎంత ఆశ ఆయనతో కూడా కూర్చుండ పెట్టాను యేసుప్రభుకి ఆశ తండ్రితో పాటు నేను వీళ్ళని అందరినీ పరిచయం చేయాలా అని ఆయన జమ చేయాలని ఆశపడుతుంది నుంచి కానీ వీడు వస్తాయి కదా తన తండ్రి ఏమంటుండో బిడ్డ నాకు ఎప్పుడు చూపిస్తావు నా బిడ్డలని అందరినీ ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొచ్చి ఎప్పుడు నాకు చూపిస్తావు నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు నేను ఎదురు చూస్తాను బిడ్డ రెండు సంవత్సరాలు అయిపోయింది బిడ్డ అంటున్నాడు ఆగునైనా కొంచెం కాలం ఆగు నేను అందరినీ పోగు చేస్తున్నాను బూది నుండి వారిని తీసుకొని అడవి జాతుల నుంచి కొండ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచి ఎడార్లలో జీవించే వాళ్ళని అందరినీ నేను పోగు చేస్తున్నాను ఆయన ఆయన వాగ్దానం చేసిండు మరి ఇక్కడి నుంచి జమ చేసుకొని ఆయనకేమో దేవుని బిడ్డలతోనే కష్టమైపోయింది వీళ్ళ కొరకు నేను నా ప్రాణాన్ని క్రైదానం పెట్టినా కానీ వీళ్ళేమో పని చేస్తలేరు ఎక్కడ వచ్చిన గొంగలు ఎక్కడే ఈ లోకాతీతంగా జీవిస్తున్నారు కానీ ఎవరు కూడా ఆసక్తితో పరిగెత్తుతలేరు అడవులలో ఉండే వాళ్ళు కూడా నా బిడ్డలే కదా వాడిని నశిపొంచడం నాకు ఇష్టమా వాళ్ళు నరకం పోవడం నాకు ఇష్టమా వాళ్ళ దగ్గర ఎవడు సువార్త ప్రకటిస్తాడు వాళ్ళకి పోయి చెప్తాడు హైదరాబాద్లో చెప్పుకోవడం సునాయాసం చర్చశల చెప్పడం సునాయాసం కానీ అడవుల్లో పోయి కొండ ప్రాంతాలలో పోయి వాళ్ళకి చెప్పడం బహు కష్టం భయము తన్నులు తింటామన్న భయం కానీ నేను చెప్పిన మిమ్మల్ని ఎవడు ఎందుకో తెలుసా మీరు ఆయనతో పాటు పరలోకంలో సింహాసనాల మీద కూర్చుంటే ఈ లోకస్లకు మీరు కనిపే కనిపించారు నువ్వు పక్కనున్నా నిన్ను గుర్తుపట్టారు మనుషులు నువ్వు పది మందిలో కలిసిన వాళ్ళకి నువ్వు కనిపించే కనిపించవు వాళ్ళు నేను నేను గుర్తే కూడా నువ్వు లేవనే మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు ఆయన కృహ కృపా మహాదైశ్వర్యము రావు యుగంలో కనపరిచే నిమిత్తము మిమ్మల్ని ఆయనతో లేపి ఆయనతో పాటు నువ్వు లేచినవంట పునరుధానం పొందినవంట ఆప్తీసం సంబంధించిన బోధ ఆయనతో పాటు కూర్చుంటే పెట్టిండు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా బహు జాగ్రత్తగా ఆయన నీ వెతకగలవా వెతకాల వెతుకుతే కానీ ఖచ్చితంగా దొరుకుతాడు ఆయన గంటలు గంటలు గంటలు గంటలు సమయం గడపాల ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేసుకుంటావు పనులు చేసుకుంటావు ఇంటికి వచ్చేస్తావు వచ్చినాక ఏం చేస్తావు ఏదో రీతిగా టైం పాస్ చేస్తావు అట్లా అంతా టైం ఎన్నో సంవత్సరాలు దొరలిపోయాను నీ లైఫ్ లో కానీ ఈ రోజు నువ్వు పర్లోకం ఆయనతో పాటు సంభాషించింది లేదు దూతలతో మాట్లాడింది లేదు అక్కడున్న జీవరాశులతో సంభాషించింది అసలు లేదు ఆ భాషలు కూడా నీకు రాలేదు ఇంతవరకు ఇరవై సంవత్సరాల ఉన్న భాషలే ఉన్నాయి కానీ ఇంకా నువ్వు భాషలలో పరిపక్వానికి చెందలేదు నువ్వు రకరకాల జీవరాస్తులతో భాషలలో మాట్లాడడం అన్న అనుభవంలోనికి నువ్వు రాలేకపోయినావు కాబట్టి ఆయనని నువ్వు ఎట్లా కనుక్కోవాలా జాగ్రత్తగా వెతకాల కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయం చూడండి కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనం కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును కాబట్టి ఉదయం లేస్తేనే దావిద్ర చెప్తున్నాడు నా కంఠస్వరము నీకు వినపడును వినపడును వాగనం చేస్తున్నాడు దేవునికే ప్రామిస్ చేస్తు ఉదయం లేస్తనే నేను నా కంఠస్వరం నీకు వినిపింపజేస్తాను ఉదయమున నా ప్రార్థన నీ సతిని సిద్ధము చేసి కాచి ఉంది ఉంచుదును ఉందును నేను కంచి పెట్టుకోండి సిద్ధంగా ప్రార్థన చేసి నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటాను అంటే వేస్తా వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు కాచి ఉంటాను అంటే గమనిస్తూ ఉంటాను నీ ముఖస్థితి నీ ముఖం చేయడానికి నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ చోటు లేదు చూడండి దుష్టత్వము చెడుతనము తరత డాంబికులు డాంబికంగా మాట్లాడేవాళ్ళు గర్వంగా మాట్లాడేవాళ్ళు ఆయన సలెదుకుండలేరు పాపము చేవారు నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత జరిగించేవారు యహోవాకు అసహీలు వీళ్ళంతా అసహీలు అంటున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి సిద్ధంగా కాచి ఉండాలా అని చెప్తాడు వాక్యం కనిపెట్టుకోవాలా ఆయన కొరకు ఎదురు చూస్తుండాలా నేను ప్రార్థన చేసిన ఇప్పుడు ఆయన ఆయన జవాబు కొరకు నేను ఎదురు చూస్తున్నా లేసిపోయేటిది కానే కాదు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచనం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయము సామెతల గంధము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు అన్న ఇరవై ఇరవై ఇరవై ఏడు బ్రదర్ ఇరవై ఏడు మేలు చేయ గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయ గోరువానికి కాబట్టి ఇటువంటి గుణగణాలు ఉన్న వాళ్ళు ఎట్లను ఆయన ఎందు సంతోషం ఆయన సంతోషించలేడు ఇటువంటి వారిని గురించి అని చెప్తున్నాడు కాబట్టి ఆయనని మనం ఏ రీతిగా వెతకాలా అని కూడా ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆయన సన్నిధికి ఏ రీతిగా పోవాలా కొండ దాని తర్వాత ఆయన సన్నిధిలో ఎట్లా నివసించాలా ఎందుకు నివసించాలా అని కూడా చెప్తుంది వాక్యం ఒకసారి చూడండి రెండవ దినవృత్తాంతంలో పదిహేనవ అధ్యాయం రెండవ దినవృత్తాంతంలో పదిహేనవ అధ్యాయము ఆశ ప్రార్థనకు సంబంధించింది ఆయన మాట్లాడుతున్నాడు రెండవ వచ్చంలో చూడండి ఆశ యూదా వర్లారా బిన్న మీలారా మీరందరూ నా మాట విని మీరు యహోవ పక్షకు వారైన ఆయన మీ పక్షంలో ఉండును అంటే చేసుకుంటాం అన్నట్టు నువ్వు ఆయన పక్షంగా ఆయన నీ పక్షంగా ఉంటాడు అని చెప్తున్న ఆశ తర్వాత మీరు ఆయన యుద్ధ విచారణ చేసినల్లా ఆయన మీకు ప్రత్యక్షమగును అయన ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు ఇది వాగ్దానం మీది కానీ నువ్వు ఆయన యుద్ధ విచారణ చేయాలా మనుషుల దగ్గర పోయి విచారణ చేస్తూ ఉంటాం కదా మనం ఎక్కువ ఎన్ని గంటలు మన సమస్యలను వాళ్ళకి ఉంటాం కానీ నువ్వు ఆయన సన్నిధిలో విచారణ నేర్చుకో ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షం మీరు అప్పుడు అవన్నీ సాక్షాలు చెప్తారు ఇంతకాలం చెప్పిన సాక్ష్యాలు వేరే ఇక మీదట చెప్పబోయే సాక్ష్యాలు వేరే ఇంతకాలం ఏంది ప్రార్థన చేసే సమస్య నుంచి బెదల పొందినాము రోగాల నుంచి బెదల కుటుంబాల శాంతి సమాధానం వచ్చింది ఉద్దేశాలు ఇవ్వ ఇవి ఇవి ప్రకృతి సహజమైన విశేష కార్యాలు కానీ ఆత్మీయ ఆత్మీయమైన విశేష కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వలేదు ఇంతవరకు ఇక మీదట నువ్వు కాబట్టి దాని కొరకు ఇది మనకిచ్చిన యొక్క ఆజ్ఞ అన్నట్టు ఆయన మీకు ప్రత్యక్షం కావాలంటే మీరు ఆయన సన్నిధిలో సమయం గడపాలా ఆయన పక్షంగా మీ నిలబడితే మీ పక్షంగా ఆయన నిలబడతాడు అని కూడా వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయన సరిదలో ఎట్లా కనిపెట్టాలా నువ్వు అడగాల ప్రభా నేను నీ సరిదలకు కనిపెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ లోకంలోకి వచ్చినాను ప్రభావ నన్ను నువ్వు ఎందుకు ఈ లోకంలోకి పంపించను నేను ఏం చేయాలి ఈ లోకంలో ప్రభు అని నువ్వు అడగాల ఈ రాత్రి ప్రభ్వా నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చిన నేను అక్కడ ఉండాల్సిన వాణ్ణి నన్ను ఈ లోకనికి ఎందుకు ఏం పని అది నేను ఎట్లా గ్రహించాలా ప్రవ్వ నాకు చూపి ఈ ప్రవ్వ ఆ పని నేను తెలుసుకోవాలని తెలుసుకోకుండా కాలం ముగించేస్తే వేస్ట్ అందుకే నేను ఎన్నిసార్లు మీకు ఒక విషయం జ్ఞాపకం చేసే బహు కష్టంగా ఉంటుంది వినడానికి కూడా ఎందుకంటే తలాంతులన్నీ దేవుని బిడ్డలే కానీ లోకస్తులే కానీ అన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది ఎలిసా దుప్పట్టి కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది ఆ దుప్పటి అక్కడికి రాదు ఇంగ్లీష్లో మ్యాంటల్స్ అంటారు వాటిని ప్రతి ఒక్క దైవజనుడు తన దుప్పట్లు ఇక్కడనే పడేసుకోవాలా కానీ తెలియదు చాలా మందికి వాళ్ళు ఇక్కడనే పడేసిపోతారనేసి అదే రీతిగా అవి ఎలిస లాంటి వాడు తీసుకోవాలా అనేది కూడా తెలియదు అన్నట్టు ఎవరున్నారు ఇక్కడ ఎలిశాను నేను ఎలిశాన్ని కాదు అనుకుంటాడు కానీ ఎలిస లాంటి పరిచర్య ఉండాలంటే నీకు తెలవాలి కదా ఆ దుప్పట్లు ఎక్కడున్నాయో నేను చూపించిన కొంచెం కష్టతరంగా వాక్యం సమాధి తోటలలా ఉంటాయని చూపించిన అక్కడికి ఎవ్వడు పోడు అందరూ ఈ లోకంలో వారి తలాంతలను ఎక్కడ విడిచిపెడతారు సమాధి తోట దగ్గర విడిచిపెడతారు ఎలిష నుంచి మనం నేర్చుకున్నాం అది ఎలిష మరణకరమగు రోగంతో బాధ విశేషమైన అద్భుతాలు జరిగినాయి ద్వారా యాంటీ గ్రావిటీ అద్భుతాలు అంటాం ఆయన తేలడం విశేషమైన అద్భుతాలే కదా ప్రకృతికి సహ విరుద్ధమైన అద్భుతాలు అవి ఎనీ ఎనీ సూచక్రియలు ఎన్ని అద్భుతాలు ప్రకృతికి విరుద్ధం అటువంటి సూచక్రియలు చేసిన ఆ యొక్క గొప్ప దైవజన్యుడు మరణకరమైన రోగంతో ఎందుకు చావాలా నాకు ఈరోజుకి కూడా అర్థం కావట్లేదు నేను అడగలేదులేదు దేవుని ఇంతవరకు దాని గురించి కానీ గెహాజీకి వచ్చేసింది రోగం ముందే గెహాజీ కుటుంబీకులకు అందరికీ రోగం కానీ ఎలిష ఎందుకు మరణకరమైన రోగంతో చనిపోయింది తెలుసు దాని నుంచి విడుదల పొందొచ్చు అని కానీ ఎందుకు పొందలేకపోయింది మీకు ఈ విషయం నేను సీక్రెట్ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నువ్వు ఒక్కసారి ఆయన సన్నిధిని ఆయన ముఖ దర్శనాన్ని చూసి ప్రతిరోజు ఆయన కొరకు కనిపెట్టుకున్నావంటే నీ చుట్టూ ఆయన యొక్క మహిమ ఉంటుంది ఎందుకంటే నేను ఆ యొక్క ప్రకటన గంధంలోని అధ్యాయంలోని వ్యాఖ్యలు జనిస్తే మందిరానికి సంబంధించిన బోధ గూడారాంకి సంబంధించిన బోధ చూపించినప్పుడు నేను మీకు ఆ విషయాలు జ్ఞాపకం దేవుని సన్నిధి ఎక్కడ దిగి వస్తుంది గూడారాంలో పల అతి నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో అని ప్రశ్నించినప్పుడు నేను ఉండగలను నేను ప్రయాసపడుతున్నాను నాకు ఆశ ఉంది నేను నిరపరాధిగా ఉన్నాను నాలో కపటం లేదు నాలో మోసం లేదు నాలో అబద్ధం లేదు నాలో ఎటువంటి నింద లేదు అని ధైర్యంగా చెప్పగలవా ఎవరు చెప్పలేరు నాకు తెలుసు ఆయన సన్నిధి నిలబడ నిలబడితే ఏమవుతుందో తెలుసా ఆయన సన్నిధి నీ చుట్టూ ఉంటుంది అప్పుడు ఏ బ్యాక్టీరియా ఏ వైరసెస్ ని దగ్గరికి రావు ఏ రోగాలు ని దగ్గరికి రాలేవు ఆయన అట్లా పడిపోవాల్సిందే చనిపోవాల్సిందే ఏ వైరస్ అయినా కానీ అట్లా నువ్వు తయారు కాగలవా సంవత్సరాలు నీ చుట్టూ ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ రాకుండా నువ్వు ఉండగలవా ఆయన సన్నిధిలో నివసిస్తే ఉండగలవు నీ కండ ముందు అవి పడిపోవాల్సిందే అప్పుడు నీ ఆయుష్ పెరిగిపోతా ఉంటుంది కాబట్టి ఆయన సన్నిధిలో సమయం గడపాలంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉండ శాశ్వత కాలం ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఒకసారి ఇరిమియా గ్రంథం చూద్దాం కొంతసేపట్లో నేను ఈ వాక్యాన్ని ముగించేస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్లో వాక్యాన్ని ముగిస్తా ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయం ఇరిమియా గ్రంథము ఇరవై అధ్యాయం ఎట్లా వెతకాల చూడండి ఎట్లా విచారించాల పదమూడవ వచ్చినం పది పన్నెండవ వచ్చినం మీరు నాకు మొరపెట్టుదురు మీరు నాకు మొరపెట్టుదరని మీరు నాకు ప్రార్థన చేయువత్తురని నేను నీ మనవి ఆలకిస్తను మీ మనవి మీ మనవి నేను ఆలకిస్తాను మీరు నా మీరు నాకు మొరపట్టుదరే మీరు నాకు ప్రార్థన చేయ వస్తు వస్తారు ఎక్కడికి వస్తారు చెప్పండి సేను పర్వతం మీదికి వస్తారు ఎక్కడికి వస్తారు చెప్పండి ఎక్కడికి మీరు ఆయన సన్నిధికి ఆయన పర్వతం మీద దగ్గరకు రావాల ఆయన సన్నిధి నేను మీ అప్పుడు మీ మనవి మీరు నన్ను వెతికిన అది పాయింట్ వెతకాల జాగ్రత్తగా వెతకడం నేర్చుకోవాలా వీళ్ళు వెతికిన వాళ్ళు అందుకే అట్లా రాశారు బైబిల్ల వాక్యాన్ని ముఖ్యంగా ఇర్మియా బహు కష్టపడిన సేవకుడు గంటల గంటలు ప్రభ సన్నిధిలో గడిపిన రాత్రులంతా గడిపినవాడు ఆయన జైల్లో వేసినప్పుడు ఆయనకి పాపం ఊహిస్తేనే బాధ అనిపిస్తుంది నాకు ఈ రోజుకి కూడా ఆయన కాళ్ళకి ఆ బోడం కట్టిండ్రు చేతులకి ఆ రెండు చేతులు కదలకుండా అటు ఇటు చెక్క ముక్కలు వేసి ఎంతసేపు అట్లా పైన చేతులు చేతులు ఇట్లా ఎవరన్నా ఒక ఐదు నిమిషాలు చేతులు పైకి పెట్టిండే ఎంత నొప్పిలేస్తాయో భుజాల నుంచి రాత్రుర్లు అంత పాపమైన అట్లా చేతులు ఉంటే ఎంతగా బాధపడి ఆయనకి అన్నం పెట్టలేదు దాని తర్వాత కష్టమైన అన్నం పెట్టినట్ట అంటే కుళ్ళి పైన చెడి అన్నం పెట్టిండ్రు ఎట్లా భరించిండు అది నేను ఎంత త్యాగం చేసుకుంటున్నా తన లైఫ్ అంత త్యాగం చేసుకుండు అందుకు ఆయన ప్రపంచానికే ఒక ప్రవక్తలాగా ఏర్పరిచి ఆయన ఆయన ఇర్మియా గ్రంథం మీరు చూస్తే చూస్తారు ఎన్ని దేశాలకి ప్రవచించిండు ఆయన దేశాల పేర్లన్నీ ఉంటాయి సిరియా దేశం గురించి ఆయన బహుళలోని దేశం గురించి ఎన్ని దేశాల గురించి ప్రవచనాలు ప్రవచించిండు అంటే ఎంతగా తన జీవితం ధ్యానం చేసుకుంటాడు నువ్వు పుట్టక ముందని నిన్ను ఏర్పరచుకుండా అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు మనందరినీ అట్లా దేవుడు ఎందుకు అది మీరు కనిపెట్టాలంటున్నాడు ఆయన సన్నిధిలో ఈరోజు మన ప్రార్థన ఆ రీతిగా ఉండాల మీరు నన్ను వెతకిన ఎడల్లా ఎట్లా వెతకాలి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసినల్లా విచారణ అంటే స్టడీ విచారణ అంటే రీసెర్చ్ చట్టం ఆయన గురించి నువ్వు బాగా రీసెర్చ్ చేయాలట బైబిల్లో చేయకపోతే మీరు సంపాదించుకోలేరని మీరు నన్ను వెతికినేలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసేలా మీరు నన్ను కనుగొందుడు మీరు ఇది నేర్చుకోవాలా నేను చెప్తాను ఇప్పుడు అలారం పెట్టుకొని ప్రార్థన చేయమని మత్స్సు వార్త ఇరవై ఏడాది చూపిస్తా ఇప్పుడు చూపాను కానీ నేను చూపిస్తా సిక్స్ ఓ క్లాక్ అవన్నీ నేను అక్కడికి నేర్చుకున్నా ఈ రోజు కూడా నేను అదే చేస్తాను ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫిఫ్టీ స్టార్ట్ చేస్తా ప్రేయర్ బస్లో కూర్చుంటప్పుడు ఇక నాన్ స్టాప్ భాషలో ప్రార్థన చేసుకుంటా వస్తున్నాయి ఉప్పల్ వర్క్ మళ్ళా పొద్దున్న ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి నేను ఆల్రెడీ బస్లో ఉంటాను అప్పుడు ఎయిట్ 8.20 ట్వంటీ ఎయిట్ టెన్ ఎయిట్ ట్వంటీకి బస్సులో ఉంటాను ఎవ్రీడే చూస్తూ ఉంటాను అలారం టైం ఎయిట్ ఫిఫ్టీ స్టార్ట్ చేస్తాను ఇంకా భాషలలో దేవుడు స్థితించడం మళ్ళా అట్లా టైం ఎర్లీ మార్నింగ్ నిద్ర నుంచి లేని ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళిపోతా ప్రేర్లై ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంటి మీదకి ఎక్కేస్తే చల్లగా ఉంటుంది ఇంకా ఎంతసేపన్నా ఎవడు వింటుండు ఎవరు చూసిన పట్టించుకోకుండా భాషలు ప్రార్థిస్తాయి ఎప్పుడో మారిపోయినాయి నా భాష అవి పర్ఫెక్ట్ అయిపోతూనే ఉన్నాయి రోజు రోజుకి రోజు రోజుకి ఎన్నో సంవత్సరాల నుంచి భాషలో నేను పాటలు పాడడం నేర్చుకున్నా ఎందుకు అంటే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం వలన అది మార్పు చెందుతా ఉంది నువ్వు ప్రకృతి సహజంగా పెద్దవాడి అవుతున్నావు అనుకుంటున్నావు కానీ ఆత్మలో పెద్దవాడి కావాలా ఇంకా పసిపిల్లలాగలు అంటే ఎట్లా కాబట్టి ఆయనను ఎట్లా నువ్వు వెతకాలా అని చెప్తున్నాడు నేను తప్పక నన్ను నీకు కనపరుచుకుంటాను మీరు నన్ను వెతికినల్లా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తాను నేను పూర్ణ మనసుతో చేస్తాను గంటలు గంటలు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కొన్నిసార్లు నేను చెప్పిన రోజించి సాయంత్రం వరకు నాన్ స్టాప్ నేను దేవుని వాక్యం మీదనే ఉంటా అప్పుడే ఇవన్నీ బయలుపరుస్తాడు దేవుడు చాలా మంది సేవకులు విశేషమైన తలాంతుల కొరకు కృపవారుల కొరకు అట్లా కడుపుతారన్నట్టు హీలింగ్ గిఫ్ట్స్ మీరే తెలుసు అవన్నీ కానీ నేను వాటి గురించి ఆశపడలేదు అవి కూడా ఇంపార్టెంటే కానీ ఈ ప్రవచనాత్మకమైన విషయాలు పర్లోకప్పు దర్శనాలు పర్లోకప్పు కళలు ఈ మూడే దేవుడు నీతో మాట్లాడాలంటే దేవుడు మనుషులతో మాట్లాడాలంటే మూడే విధానాలు ప్రవచనాలు కళలు దర్శనాలు ఆయన ఆయన ఆయన భాష అరూపకంగా మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు అవి స్పెషల్ అన్నట్టేవి ఆయన దృష్టిలో వాటిలోని నువ్వు దీర్ఘంగా విచారించి తెలుసుకోవాలి ఈ ప్రవచనం దేనికి సంబంధించింది ఈ దర్శనం దేనికి సంబంధించింది ఈ కళ దేనికి సంబంధించింది నువ్వు బహు దీర్ఘంగా విచారించి తెలుసుకోవాలా అప్పుడు నువ్వు ఆయన కనుగొంటావంట మనం కనుగోలేం మీరు నన్ను కనుగొందురు దాని తర్వాత నన్ను నేను మీకు కనపరుచుకుందిను ఇదే పాయింట్ ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో ఆయనకు కనుగొనం కొరకు విచారణ ఆయన దొరుకుతాడు దాని తర్వాత నన్ను తనని తను మీకు చూపించుకుంటూ ఉంటాడు అంట ప్రతి విషయంలో ఆయనను మిమ్మల్ని చూపించుకుంటూ నేను చెప్తున్నా ఒక్క దర్శనం కొరకు ప్రయాసపడండి అంతే ఎంత ధైర్యం ఉంటాడు మీకు దేని విషయంలో భయపడరు దేని విషయంలో చింతించారు అంత ధైర్యం మీకు వస్తుంది ఒక్కటే దర్శనం ఆ దాని కొరకు ప్రయాసపడాల ఆయన నేను చూడాలా ఆయనని ఖచ్చితంగా నేను చూడాలా కాబట్టి ఇరిమే అన్నట్లు మనం అతన్ని మనం కను కనుకున్నప్పుడు ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడు మనకి కాబట్టి ఈరోజు ఇంకా మనం వాక్యాన్ని ముగించుకుంటున్నాం ప్రార్థన పూర్వకంగా ఆయనని మనం వెతకాల ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాల ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాల నువ్వు ఈరోజు సాయంత్రం ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీ హృదయ పరిస్థితి నీ హృదయంలో నా గురించి తలంపు ఏముందో నాకు చూపించి ఈరోజు నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను ఈరోజు నీ నీతిని నాకు అనుసరించి అనుగ్రహించి ప్రభు నీ పరిశుద్ధతను నాకు అనుగ్రహించిన నీ యొక్క మహిమను నాకు చూపించి ప్రభు మోసి అడిగిండి ప్రభు బహు కష్టతరం నలిగి నలగొట్టబడత జీవితం అంతపై కొండకెక్కాల్సి వస్తుంది ప్రభు ఉపాసి నుండి దివరాత్రి నలభై రోజులు బహు కష్టతరమైంది మిమ్మల్ని చూడాలంటే సంపూర్ణంగా శరీరాన్ని ఉపేక్షించుకుంటేనే కానీ మిమ్మల్ని చూడలేం ప్రభు కాబట్టి తిండి మీద వ్యామోహం తొలగించండి మాకు ఉపాస ప్రార్థనలతో మేము మీ సరిది గడపాల ఈ లోకంలో అన్నిటినీ మన ధృణీకరించుకోవాలి ప్రభ అటువంటి జీవితం నాకు అనుగ్రహించి ఈ లోకంలో నా ఎటువంటి పిలుపు ఉందో అది నాకు బయలుపరిచబ్రవ్వా నీ రక్షణ ప్రణాళికలో మేము ఏం పని అది మాకు చూపించండి ప్రభావ నాకు అది ఈ యొక్క అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా బంగారం పుటం వెండిని శోధించినట్లు బంగారం ని పుటం వేసినట్లు మమ్మల్ని శోధించి మమ్మల్ని వెండిని శుద్ధీకరించినట్లు బంగారంని పుటం వేసి మార్చినట్లు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం అగ్ని గుండ మమ్మల్ని బయటికి మీ కాళ్ళ మేము పరమ కుమారి కాళ్ళ క్రింద నలుగు మేము తయారు కావాల అటువంటి జీవితం మాకు అనుగ్రహించి నేను నా మానవతీతమైన తలంపులని తృణీకరించి తొలగించండి ప్రభావ నా మానవతీతమైన మార్గంని తొలగించింది నాకు నీ మార్గం కావాలా ప్రభా అటువంటి ప్రార్థన నీకు అవసరం రోజు ఆయన నిత్య సంబంధించిన ప్రణాళికలో నీ పాత్ర ఏంది నువ్వు ఏం చేయాలా అదాన్ని ఎట్లా నువ్వు ముందుకు తీసుకొని పోవాలా నోవా వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళు నా తరంలో నోవలాగా ఉండాలా ప్రభ ప్రవక్తలంతా వారి తరంలో అనేకులని వారు మేము మా తరంలో ఆ రీతి ఉండాల ఈ నోకు తన తరంలో నిందరహితుడిగా ఉండి మీతో సాహసం కలిగి నడుచుకుంటూ పోయిండు మా తరంలో మేము ఇనోకు నోకు లాగా ఉండాల ప్రభావ ఆ నోకు ఎట్లా జీవించండు మా జీవితాంతం మీతో నడవాల ప్రభావ చూపించండి మాకు మార్గం ఇరుకు మార్గమే ఎంతో త్యాగం చేసుకోవాల్సిన మార్గమే కాబట్టి మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించటకు ప్రయాసపడుడే మీరు సహాయపడమని ప్రార్థిస్తాం ఎందుకు నన్ను పుట్టించినవు ఈ లోకంలో ఎందుకు నన్ను పెట్టినవు ఏం చేయాలా మీ మహిమన మహిమను నాకు చూపించి ప్రభ జాగ్రత్తగా మిమ్మల్ని వెతికితే మిమ్మల్ని మీరు బయలుపరచుకుంటా అన్నారు ప్రభా మేము ఎట్లా జాగ్రత్తగా వెతకాల ఒకరోజు కాదు ప్రభా ప్రతిరోజు వెతకాల ప్రభా సంవత్సరాల సంవత్సరాలు వెతకాల ప్రభావ ఉదయం నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని వెతకాల ప్రభా జాగ్రత్తగా విసుగు చెందకుండా వెతకమన్నారు మీరు ఏ రీతికైతే ఈ లోకంలో ఆ రీతిగా విసుగు చెందకుండా రాత్రి బగళ్ళు ప్రార్థన చెబుతా ఉన్నారో మేము కూడా అట్లా ఉండాలా ప్రభా సహాయపడి నడిపించి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలైనా అనేక పర్యాలు బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపిస్తున్నాం మా తండ్రి మీకు ఎంతో వందరాలైనా మీ కృప సింహాసనాన్ని ఆశ్రయించే యోగ్యతని భాగ్యాన్ని మాకు అందరికీ మీకు వదనాలు ప్రభావ మీ పరిశుద్ధ పర్వతంలో నివసించేవాడు ఎక్కదగిన వాడు ఎవడు ప్రవ్వ మేము ఆశ కలిగిన్నాం మా ఆశను తృప్తి పరచండి మేము ఎక్కుతాం ప్రభ మీ యొక్క సన్నిధిలో పరిశుధ స్థలంలో మేము నివసిస్తాం ప్రభ మేము కేవలం నిలబడమే కాదు ప్రభ మీతో పాటు కూర్చొని సంభాషించాలా బిడ్డలు తండ్రితో కూర్చొని సంభాషించినట్లు మేము సంభాషించాల అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మమ్మల్ని శుద్ధీకరించండి మీ యొక్క అగ్నిచేత మమ్మల్ని కాల్చమని ప్రార్థిస్తాం నేను విరిగి నలిగిన మాకు అనుగ్రహించండి మా ప్రార్థనలో ఏడు ఉండాలా ప్రభా మా కండలో నీళ్లు ఉండాలా ప్రభావ కన్నీరు దొరలిపోవాలా ప్రభావ ఎరిమియ అట్లా ప్రార్థించేటవాడట వాక్యం చెప్తుంది ఆయన ప్రార్థిస్తే ఏడుస్తూనే ఉన్నాడు ప్రభ రాత్రి అవి గిన్నెలు నిండిపోయినాయి అంటాడు ప్రభావ ప్రార్థన పాట కన్నీళ్లు మేము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఎన్నో సంవత్సరాలు అయింది ప్రభ ఇరవై ముప్పై ప్రభు క్షమించామని ప్రార్థిస్తున్నాం మేము విరిగి నలిగిన హృదయత్వం మీ సన్నిధికి వస్తున్నాం నేను మీ మహిమను మేము చెడాలా ప్రభావ ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభావం ఎప్పుడు కూడా మళ్ళా తిరిగి వాపసు పోం లో అతీతంగా ఒక్క అవకాశం ఇవ్వండి రాత్రి ప్రభావ మీరు పింటున్న వాళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వండి ప్రభావ మీరు సెకండ్ ఛాన్సెస్ ఇచ్చే గొప్ప దేవుడవునైనా మేము ఎన్నో పోగొట్టుకున్నాం మా లైఫ్ లో ఛాన్సెస్ ఒక్క ఫైనల్ ఛాన్స్ ఇవ్వండి ప్రభావ ఈసారి మేము ఎట్ల పడుతుంది మిమ్మల్ని మోసగించాం మమ్మల్ని క్షమించామని ప్రార్థిస్తున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభా మిమ్మల్ని ముఖముఖిగా చూడాలా ప్రభా మీ దర్శనం మాకు అనుగ్రహించి నైనా విశేషమైన దర్శనాలు మేము చూస్తాం నైనా ఆసక్తి కలిగినాం ప్రభా ఒక్కసారి కనిపించుకోండి ప్రభా మేము ప్రయాసపడుతున్నాం నైనా మా శరాలను మేము తృణీకరించుకుంటున్నాం వాటిని మేము చంపుకుంటున్నాం నలగొట్టుకుంటున్నాం ప్రభా మా శరీర కోరికలు ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని తండ్రి అవి ఎటువంటి అయినా కానీ ప్రభా వాటి మేము చంపుకుంటున్నాం ప్రభా మిమ్మల్ని మేము చూడాలా శరీరంలో మేము చూడలేం ప్రభావ మిమ్మల్ని దాన్ని నెలగొట్టుకుంటున్నాం ప్రభావ మీ సన్నిధికి మేము వస్తున్నాం నేను మాకు పని పల్పరచండి ప్రభా ఇంకా నేను ఎంతకాలం ఈ లోకంలో ఉండాలా ఏం పనులు నేను చేయాలా అది ఏ రీతిగా దాన్ని కొనసాగించుకోవాలా అది ఏం పని ప్రభు నా పిలిపె ఎటువంటిదో నాకు నేర్పించి తండ్రి నాకు ఆశ ఉంది వాటిని తెలుసుకోవాలని నేను వాటన్నిటిని కొనసాగించుకోవాలా ప్రభు ఈ లోకంలో వేస్ట్ చేయొద్దు ప్రభ ఎంతగానో టైం వేస్ట్ చేసినాను నా లైఫ్లో ఇక మీద నేను చేయొద్దు ప్రభా సహాయపడండి మిమ్మల్ని పెందల్ని వెళ్ళి వెతకాల ప్రో జాగ్రత్తగా మిమ్మల్ని వెతకాల వేసాన్ని అటువంటి కృప భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వింటున్న వారిని ఆశ్రయించండి భార్యలో ఉన్న ప్రతి సమస్యల నుంచి బలీనతల నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామాం ప్రతి డి మన్ని చేస్తున్నాం గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్స్ గెట్ అవుట్ డి రైట్ నవ్ ఐ కమాండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్స్ ప్రభా ప్రతి అవయవానికి సంప్రమ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామం ప్రతి అనారోగ్యం నుండి గద్దిస్తున్నాం ఏసు క్రీస్తుని గెట్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్స్ దే బాడీస్ ఇన్ జీజస్ నేమ్ అది ఎటువంటి రోగమైనా కానీ విడిచిపెట్టి వెళ్లాల్సిందే టిప్ రైట్ నవ్ ఇన్ జీజస్ నేమ్ ఐ కమాండ్ యూ ప్రభా అనుమానపు దురాత్మ వెంటార్థం దిద్దే బిడ్డలని దాన్ని డీత్రం చేస్తున్నాం ఈరోజు మేము ఏసు గెట్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్స్ డౌటింగ్ స్పిరిట్స్ ఏసు క్రిస్తే గద్దిస్తున్నాను విడిచిపెట్టి వెళ్ళిపో ఉండడానికి వీళ్ళే ప్రవ్వ మీ అందు స్థిరమైన విశ్వాసం అనుగ్రహించండి ప్రవ్వ విశేషమైన జీవిత కార్యాలు జరిగించండి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించే పిల్లలుగా తయారు చేయమని రాత్రి మంచి రైచేసి వెహికల్ వేసి మెల్స్ దాన సాయపడమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అండి అనుగాక ఆమెన్ నిజం బదర్ చంస ఇద్దరు భిరంధర్ ప్రైజ్ గాడ ప్రైజ్ గాడ సెల్ సిస్టర్స్ అంతా